మూడు వందల అరవై ఏడు ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరత నుండి నచాలు హరిభక్తుల ఇంటి ఎన్నము గుని వారి వరవుడై ఉండువలన చాలు పరమ భగవత భవనంబుల చెడ్డ పురువుతానై పొడమిన చాలు వాసుదేవుని భక్త వరుల దాసులు మున్ను రోసిన ఎంగిలి రుచుకొన్న చాలు శ్రీ సతీషుని దళచిన వారి దాసాన దాసుడై ఉండదలచిన చాలు శ్రీవేంకటేశు చూచిన వారి శ్రీ పాద సేవకుడై అండ చేరిన చాలు ఈ విభుదాసుల హితుల పాదధూళి పావన మైసోకి బ్రతికిన చాలు